మా హృదయాన్ని పరిశీలించండి ఓ ప్రభు మా హృదయంలో మీకు ఏదైనా ఆయాసకరం ఉందంటే చూపించండి అది ఒప్పుకొని మేము విచ్చిపెట్టాల ప్రభు మీ యొక్క కనికరం పొందాలనే కృపలో జీవింపజేయండి ప్రతి ఒక్కరి మీ కృపి సాక్షికల్ని పెట్టుకోమని ఏసుకృష్ణ ప్రార్థిస్తున్నాం తల్లి మతేసు వార్త నాలుగవ అధ్యాయం ముప్పై ఐదవ నుంచి ఒక వాక్యం చిన్నది ఇది మీరు చాలాసార్లు ధ్యానించారు చాలాసార్లు ప్రకటించారు మత్తే కాదు మార్కు సువార్త మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినం ముప్పై ఐదవ మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ ఆ దినమే ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన ఆయన అద్దరికి పోదు అని అద్దరికి వారితో చెప్పగా వారితో చెప్పగా వారు వారు జన్లను పంపివేసి జను పంపివేసి ఉన్న పాటున ఉన్న పాటున చిన్న దోణిలో చిన్న దోణిలో తీసుకొని పోయి తీసుకొని పోయి ఆయన వెంబడి ఆయన వెంబడి మరికొన్ని దోణలు మరికొన్ని దోణిలు వచ్చే వచ్చెను సరే ఇది మీకు తెలుసు వాక్యం ఏంటంటే ఒక దినము యేసు ప్రభు తన శిష్యులు కలిసి ఒక చిన్న పొడవ ఎక్కిపోతున్నారు ఒక స్థలం నుంచి ఇంకో స్థలానికి వెళ్ళాల అప్పుడు అందరున్నారు అందులో ఆయన కూడా ఉన్నాడు ముప్పై ఏడవ వచనంలో అప్పుడు పెద్ద తుఫాను చూడండి పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని అలలు కొట్టినందు అది చూడండి అయితే ఏస్ప్రో ఉన్నందులో ఫిష్లు కూడా ఉన్నారు అయితే అప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ ఎట్లుంది అంట ఇట్లా పెద్ద తుఫాన్ కి ఆ సముద్రం లేని అలలు అన్ని పైకి లేస్తున్నాయి అంత పైకి లేస్తాయి కొన్నిసార్లు చూస్తాం మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ అంత పైకి లేస్తాయి అంత పవర్ ఉంటది అందులో అటువంటి తుఫాన్ అన్నట్టు అయితే ఇది ఈ తుఫాను అలలని దోని మీదకి లేపుతున్నట్టు మనం చూస్తాం కదా ఈ వాక్యంలో అలలు కొట్టినందున దోణి నిండిపోయింది ఇప్పుడు పడవ మొత్తం నిండిపోయింది నీళ్లు ఒక తుఫాను శబ్దాలు ఎవరన్నా మీకు ఎవరికైనా అనుభవం ఉందా సముద్రం మధ్యలో ఎప్పుడన్నా అనుభవం ఉందా మీకు ఒక్కసారి బోండి ఎప్పుడన్నా బోండి అర్థమైందా ఈసారి ప్లాన్ చేసుకోండి ఎండాకాలం హుస్సేన్ సాగర్ సముద్రం కాదు అది అది అది పాండ్ అంటారు దాన్ని మురికి పాండే ఒకప్పుడు మీకు తెలియదేమో హుస్సేన్ సాగర్ లో ఆ నిజాం కాలంలో ఆ దాన్ని ఆయన స్విమ్మింగ్ పూల్ లా నిజాం తన కుటుంబం కొరికే స్విమ్ హుస్సేన్ సాగర్ లేకుండే అది చిన్నగా స్విమ్మింగ్ పూల్ లాగా కట్టుకొని వాళ్లే పోయి స్నానం ఇప్పుడు అది ఎట్లా తయారైంది పెద్ద పూల్లాగా తయారైంది స్విమ్మింగ్ పూల్ పై అన్ని జీవరాశులకి పూలయిపోయింది అది జమ నిజమన్నా తెలియదు గతంలో అది ఆ ఏరియాకి త్రాగే నీళ్ళు కూడా సప్లై చేస్తూ ఉంటారు అట్లాంటి నుంచి హుసన్ సాగర్ నీళ్ళు తాగేటోళ్ళు అంట తాగేటోళ్ళు అంట అక్కడ అయితే ఇక్కడ ఒక పెద్ద తుఫాన్ రావడం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఒక ఆశ్చర్యకరమైన విషయం మనం ఎన్నిసార్లు ధ్యానిస్తాం కదా ఈ వాక్యం ఏం జరిగింది తుఫాన్ వచ్చింది అలలు పైకి లేసినాయి దోని నిండిపోయినాయి నీళ్లు ఫుల్ నీళ్లు నిండిపోయినాయి ఆయన పండుకున్నాడు కదా ముప్పై ఎనిమిదో కష్టం చూడండి దోని అమరం అంటే కింది భాగం దోని అమరమున తలగడ అంటే దిండు అంటారు మీరు ఇక్కడ మన భాషలో దిండు అంటాం మెత్త అంటారా మెత్త కూడా అంటారు కదా సరే మెత్త పెట్టుకొని పండుకున్నాడు ఆయన కాబట్టి మనం కూడా మెత్త పెట్టుకొని పండుకోవాలి అంతేనా చేసిన ఏం చేయమంటే అదే కదా కదా కొందరికి మెత్త పెట్టుకుంటే మెడకాయ నొప్పి కొందరికి మెత్త లేకపోతే నిద్రనే పట్టది రెండు రకాల మనుషులు ఉంటారు కదా సరే ఎంత ఉండాలా అంతే ఉండాలి అది హైట్ పెట్టుకుంటే మెడకాయట్లయిపోతుంది కాబట్టి మినిమమ్ దానికి ఏదో మెజర్మెంట్స్ ఉంటాయి సైంటిఫిక్గా నేను ఇప్పుడు అవన్నీ చెప్పాను కానీ ముఖ్యం అన్నట్టు అయితే ఆ దిండు ఉంటుంది కదా ఈ మధ్య కొత్త రకమైన వస్తున్నాయి అవి ఏంటంటే మన పాలిఫైబర్ అని ఒక కెమికల్తోని తయారు చేస్తారు దిండ్లు వెనకడికి దిండు అంటే దూదితో తయారు చేసి బట్టతోని కుట్టి ఇచ్చేటోళ్ళు లోపలతో దూది పెట్టించేటోళ్ళు ఇప్పుడు అట్లనే మెషిన్స్ లోనే దిండే బయటకు వస్తుంది మెషిన్లకి వెళ్ళి మీరు యూట్యూబ్ లో చూడవచ్చు దిండులు తయారు చేసే మెషిన్ ఉంది ఈ ప్లాస్టిక్ ముక్కల వాడేస్తే ఒక దిండు బయటకు వస్తుంది అన్నట్టు అన్ని ప్లాస్టిక్ ముక్కలను వేసేస్తే గిరినీలాగా ఉంటది పైన అండ్ అన్ని ప్లాస్టిక్ ముక్కలు ఏంటి కింద ఒక దిండు వస్తుంది ఎట్లుంది వినడానికి బాగుంది కదా ఇదేం ఆశ్చర్యం ఎంతగా అభివృద్ధి పొందింది ప్రపంచం అనుకోలేదు అందరు చూసి చెత్త వేస్తే అందుకెళ్ళి దిండు వస్తే ఎట్లుంటే చెప్పండి అయితే అటువంటి దిండులు నేను చూసిన ఇక్కడ ఇక్కడ అన్ని అమ్ముతుంటారు రోడ్ల మీద హండ్రెడ్కి మూడు సైన్స్ వందకు రెండు అవేనా దొరుకుతాయి దొరుకుతాయి సో నేను జాగ్రత్తగా వీరిని గమనిస్తుంటా చూడండి దేవుని సేవలో ఒక విషయం మనం నేర్చుకోవాలి ఏంటంటే అన్ని గమనించాలా అన్నీ గమనించాలి ఎందుకంటే ఎస్లో చెప్పి నేను గమనించమని ఆకాశాన్ని చూసి మీరు ఏమంటారు వర్షం పడే టైం గమనిస్తున్నారా లేదా మనుషులు ప్రతిదీ గమనించాలా మనం ఎక్కడ పోయినా కానీ పరిసరానికి ఎక్కడ దయ్యాలు ఉన్నాయో తెలిసిపోతా ఉంటాయి అన్నట్టు కదా గమనిస్తాను అలా ఇవన్నీ వాడికి అబ్జాలే వాడికి వాడు ఎప్పుడు కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితమే ఇవన్నీ ఇది నాది ఇది నాది అన్ని సెటిల్ చేసుకున్నారు వాళ్ళు అదృష్ట శక్తులు నువ్వు వాడి ఏరియాలోకి పోయినప్పుడు నిన్ను ఎట్లా ఒప్పుకుంటాడు వాడు ఒప్పుకోరు రక్షణ పొందినవు కాబట్టి నీకు ప్రొటెక్షన్ ఉంది నీకు రెండు దూతాలు ఎప్పుడు ఇడుపాకర ఉంటారు కాబట్టి మీరు ఎట్వట పోగలుగుతున్నారు కానీ రక్షణ లేని వాళ్ళు పోలేరు వాడికి ఏదో ఒకటి జరుగుతుంది అన్నట్టు వచ్చి వీళ్ళు కూర్చోవాలా లేకపోతే వాడిని అన్న ఉండే దీ దూరాత్మలు వానితో అప్పుడు వీడి పరిస్థితి మరీ అన్యాయంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి పరిస్థితులని పరిసరాలని మనుషులతో మాట్లాడతడు కూడా ఈ మనుషుల దుష్ట ఉందా నీ బాధ్యత అన్నట్టు గ్రహించాలను సేవలో అది చాలా ముఖ్యమైనది మనకి లేకపోతే మనం గుడ్డిగా వెళ్ళిపోయి అన్ని అనర్థాలకి అన్ని సమస్యలకి చిక్కబడిపోతా తెలుసుకోకపోతే అది నిర్లక్ష్యమైన జీవితం అన్నట్టు అయితే ఆ దిండు మీద పండుకుంటే ఏమవుతుందో నేను చెప్తాను ఇప్పుడు దిండు వదిలి సరే మీరు దిండ్లు అంటే మీరు కొట్టుకుంటారు దిండులు బెడ్ ఉంటుంది ఆ బెడ్ కూడా అట్టే తయారు లోపల స్పంజ్ స్పంజ్ బెడ్లు అటా ఫోమ్ ఫోమ్ బెడ్ అట దాన్ని అందులో అన్ని స్పంజ్లు ఉంటాయి స్పంజ్ ముప్పులు దాని మీద పండుకుంటే మీ బాడీ మీ శరీరం ఎక్కువ వేడెక్కుతుంది దాంట్లోకి కరెంట్ ఉంటుంది దాంట్లోకి కరెంట్ వస్తూ ఉంటుంది అయితే నాకు తెలుసు దాని నుంచి వచ్చే సమస్య నిద్రలేసినాక తెలుస్తుంది నీకు నీ బాడీకి ఏమైంది నీ శరకు ఏమైంది అలా అన్ని కెమికల్స్ తో తయారు చేయబడ్డ వస్తువులు చాలా వేడి క్రియేట్ చేస్తారు నీ బాడీలో దాని మీద పండుకుంటే తెల్లవారులే తుమ్ములు ఎట్ల వారితే అసలు నిద్ర బాడీ అంతా నొప్పులు ఎట్లట్లనే ఉంటుంది రోగ జ్వరం ఉన్నట్టు అట్లుంట అయితే వాళ్ళు ఏం చేస్తారు ఒక దిక్కు కొబ్బరి పీ దాని మీదకి వెళ్ళి స్పంజ్ పెట్టుకుంటే తీసుకొని వస్తారు మీద మంచి మెత్తగా ఉంటది కాబట్టి అంతా దాని నేను ఉల్టే వేసుకుని పండుకుంటా కొబ్బరి పీచు ఉల్టా ఉంటుంది చూసి అందరు పిచ్చోళ్ళు అరే పిచ్చోడ అంటారు కొబ్బరి పీచు ఉల్టే వేసుకుంటారు అవన్న స్పంజ్ మంచిగా ఉంటాయి చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు స్పంజ్ మీద వేసుకుంటారు చదువు లేని ఉండే నాలుగు అంటాడు కొబ్బరి పీచ్ పీచున్నా ఉల్టే వేసుకుని దాన్ని బండుకుంటారు అది మంచిది అన్నట్టు అర్థమైందా కొబ్బరి పీచు ఉల్టా ఉంటది అయితే కొంచెం కుచ్చుకుంటా ఉంటది కదా కొబ్బరి పీచు కాబట్టి కుచ్చుకుంటా ఉంటాయి అంటే వాళ్ళు ఏం చేస్తారు కొబ్బరి పిచ్చి మీద ఒక కెమికల్ పూస్తారు మళ్ళీ రబ్బర్ లాగా ఉంటుంది కెమికల్ ఎందుకంటే కొబ్బరి పిచ్చి బయటికి రాకుండా ఒక ఒక పేపర్ ఒక ఒక పేపర్ లాగా తయారు చేస్తారు అన్ని కెమికల్స్ ఏ నేను అన్ని కెమికల్స్ తోనే మనం జీవిస్తున్నాం ఇప్పుడు దాని మీద వండుకుంటే నీ బాడీ ఎలర్జీగా తయారు కాదన్నట్టు వేడిగా తయారు కాదు సారణ మనం బండ్ మీద వండుకుంటాం ఇంకా మంచిగా ఉంటుంది సాఫేసుకొని వండుకుంటే మంచిది కానీ ఆర్థికంగా అభివృద్ధి పొందుతామంటే అవన్నీ వస్తూ కుర్చీలు వస్తూ ఉంటాయి టేబుల్స్ వస్తావుంటాయి మంచి మంచి ఇంత ఇంత స్పంజ్ టెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ నుంచి ఫోర్ ఇంచెస్ నుంచి ఇంతలా ఉంటుంది అలా పడితే అల్లు వెళ్ళిపోతావున్నట్టు పిల్లలకి మంచిగా దుంకడానికి దాని మీద వండుకుంటే మటు అందుకెళ్ళిపోతుంది బాడీపతి రాజభవనంలో రాజు కదా మరి అతనే పండుకోవాలా కనిపించడా కనిపించాడు సాధారణంగా అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ వాక్యంలో ఒకటి జాగ్రత్తగా మీరు అక్కడ చూడాలి ఇప్పుడు గమనించడం అని చెప్తున్నాం కదా ఎక్కడ పరిసరాలు వేరే గమనిస్తూ ఉంటాం కదా ఇక్కడ కూడా ఒకటి గమనించాలి మీరు బైబుల్ వాక్యం చదువుతున్నట్టు గమనించాలి ఎందుకంటే ఊరికి ఎట్లా టక వెళ్ళిపోతా ఉంటాం మనం అట్లా కాదు జాగ్రత్తగా పరిశీలించాలా ఏముంది ఏం చదువుతున్నాం ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు ఒక వచనం చదవగానే ఓహో ఈ వచనం లే అర్థం ఉంది కదా మనం చేస్తామంటే ఒక్కొక్క పదం అర్థం చేసుకుంటాం కొన్నిసార్లు ఒక్కొక్క అక్షరం కూడా అర్థం చేసుకుంటాం ఈ అక్షరాల మధ్యలో ఏం పెట్టిండో దేవుడు ఆయన ఆత్మ వాక్యము దేవుని యొక్క ఆత్మచేత నాటి రాయబడింది అందులో ఏం దాచిపెట్టిండో మనకు తెలియదు నీ బాధ్యత దాన్ని వెతుక్కోమ ఎందుకంటే గమనించే పసిగట్టు గమనించి దాన్ని తీసుకోవాలి బయటికి అప్పుడేమవుతుందంటే నీకు ఒక ఒకటి బయలుపరచబడుతుంది ఒక సత్యం బయలుపరచబడుతుంది అప్పుడు నీకు స్వతంత్ర వస్తుంది నీ బలహీనతల నుంచి నువ్వు విడదల నీ బంధకాల నుంచి నువ్వు విడుదల పొందుతా ఉంటావు వెతుక్కోవాలన్నట్టు మనం ప్రతిసారి వాక్యం చదువుతాప్పుడు తిరిగి తిరిగి చదవాలా ఇట్లా చదివే చలిపోయి మళ్ళీ రేపు ఇంకొక అధ్యాయం చదువుతాం కదా అట్లా కాదు తిరిగి తిరిగి చదవాలా అదే వచ్చినాన్ని తిరిగి తిరిగి చదవాలా అప్పుడు దేవుడు చేసాడు వీడికి ప్రయాస గుణం ఉంది కష్టపడే గుణం ఉంది కాబట్టి టక్కుని ఆపేస్తాను ఇప్పుడు చూడండి తలగడ్డ అంటే దిండు కదా తలగడ్డ మీద తల వాల్చుకొని నిద్రించుండేను అప్పుడు ఏం జరిగింది వారు ఆయనను లేపి బోధ కూడా మేము నశించుచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనేరి చూడండి ఇది మీరు గమనించండి రాబేమో మంచి నిద్రపోతున్నాడు మంచి నిద్ర ఉన్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎట్లుంటది కోపం వస్తుందా లేదా వస్తుందా లేదా ఖచ్చితంగా వస్తుంది శబ్దాలు వచ్చినా చీరాకు పడతాం పక్కింటో తిట్టుకుంటా ఉంటాం వాడు ఎందుకంటే పొత్తున లేసి ట్యాప్ లాన్ చేస్తారు బిందెల శబ్దాలు వస్తా ఉంటాయి పకింట్లే నువ్వేమో నువ్వు మొగ్గులేసడం కాదు కాబట్టి నువ్వు మంచి నిద్రపోతావు ఆరు గంటల వరకు ఆ శబ్దాలకి ఇంకా నీకు ఎక్కడైన కోపం వస్తుంది పక్కింటో చూసి కానీ వాడు మంచిగా తెలియలోడు వాడు ఎంత త్వరగా లేసి చురుకుగా అన్ని పనులు స్టార్ట్ చేసుకుంటాడు అందుకు వాళ్ళు ముందు పోతా ఉంటారు అర్థమవుతుందా వాళ్ళు చాలా ఎందుకంటే బైబిల్లో ఉంది ఆ పెందల కథ లేసేవాడు చురుకుగా ఉండడం ఎంతో భాగ్యం అనేది వాక్యం కరెక్ట్ చురుకుగా చురుకుగా ఉండడం ఎంతో భాగ్యం అంటే పొద్దున లేచి టక టక్ పనులు చేసుకుంటే ఎంతో లాభం కలుగుతుంది అంట సో మరి ఇలాగ పది గంటల వరకు పండుకొని లేస్తే ఎట్లుంటుంది మన పరిస్థితి సండే సండే కదా బ్రదర్ సండే లేట్గా పండుకుంటాను పదకొండు గంటలు లేస్తాను కదా సండేనే మనకి ఇంకెక్కువ పని ఉంటుంది కదా మనకైతే ముఖ్యంగా కనీసం వేరే రోజులైనా రెస్ట్ ఉంటుంది ఏమో టైంకి కానీ సండేనే ఇంకెక్కుంటుంది పని డబుల్ పని డబుల్ అన్నట్టు సండే డబుల్ వర్క్ అన్నట్టు మనకి అయితే వీళ్ళు చేస్తున్న పని ఏదనేది నేను మీకు మీకు చూపించాలనుకుంటున్నా శిష్యులు చేస్తున్న పని ఇప్పుడు ఈ శిష్యులు ఏసుతో పాటు అనేక ప్రాంతాల్లో సేవ చేసిన వాళ్ళు వాళ్ళ సేవా జీవితంలో అద్భుతాలు జరిగినాయి కానీ ఈ తుఫాను వచ్చేటప్పటికి ఏం చేస్తారు చూడండి వాళ్ళు నీకు చింత లేదా రివర్స్ ప్రశ్న వేస్తున్నారు ఆ లెవెల్కి ఎదిగిపోయారు అన్నట్టు ఎదిగిపోయినరా తగ్గిపోయినరా నాకు తెలియదు మీరే చెప్పండి దిగిపోయినరా ఎదిగిపోయినరా దేవుని సేవలో ఎదగాలనా దిగాలనా ఇంకా ఎదగాల కదా అంచెలంచాలి ఎదగమనవా లేదా విశ్వాసంలో అంచెలంచెలేదా మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఎందు మేము నశించిపోవచ్చున్నాం అరే నీకు చెప్పి నశించిపోతున్నారని మీరు ఇంకా బ్రతికేవారు కదా నీళ్ళ నిండినే అంతే మునిగిందా బా కదా మునిగి గొంతు వరకు వచ్చి నీళ్లు లేక నోరు వరకు నీళ్లు దాంట్లో మునిగిపోయినా అంటే అరే ఇంకా కొంచెం సేపు ఉంటే ముక్కలకు నీళ్లు పోతాయి కాబట్టి నశించిపోతున్నామని చెప్పచ్చు అరే నువ్వు మంచిగా ఇంకా కూర్చుని నిలబడే ఉన్నావు కదా అక్కడ గాలికి కొట్టుకుంటుంది ఓడా తుఫాను వస్తుంది మీరు ఇంకా మునిగనే లేదే నశించిపోతున్నాం నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నా ఏం తెలుసా ఎప్పుడైనా గాని మంచి మంచి సేవకుల గురించి నేను చెప్తున్నాను ఎంత పవర్ఫుల్ ను సేవకుని కావచ్చు ఏలియా చెప్పండి పవర్ఫుల్ సేవకుడే కదా ఆయన ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చిందా లేదా అవును ఒకసారి ప్రార్థన చేస్తే వర్షాలు ఆగిపోయినాయి మరోసారి ప్రార్థన చేస్తే వర్షం పడింది ప్రార్థన చేస్తే అగ్ని వచ్చి ఆ కందకాముల నిండుగా నీళ్లు నింపుతారు బలిపీఠం చుట్టూ తవ్వి ఆ నీళ్లు కూడా ఆవరి అయిపోతాయి అంతగా అంతగా వచ్చి బలిపీఠ మీద బలి పశువుని మొత్తం దహించి వేస్తాను అంత పవర్ ఉంటుంది దగ్గర పరిగెత్తిపోయినా లేదా దాని తర్వాత దాని తర్వాత యజబెల్ సవాల్ చేస్తే అప్పటి వరకు అంత పవర్ చూసినాడు దేవుని శక్తిని ఒక్క క్షణంలో ఒక స్త్రీ రేపటి దినే నేను చంపబోతున్నాను అనగా భయపడి పరిగెత్తిండా కొన్ని వందల మంది బయలుదేవత ప్రవక్తలను చంపించింది ఆ రోజు అంత పవర్ ఉండే ఆయన దగ్గర మళ్ళీ అటువంటి పవర్ ఉన్నాడు ఒక ఆ యజబేలు భయపెడితే పోయి కొండ గుహలో దాసుకున్నా లేదా ఎవరి కనిపించకుండా చెప్పండి గొప్ప గొప్ప సేవకులు కూడా అటనే తయారవుతారు అంటే ఏలియా గురించి నేను తప్పు లిగబ పెడతా అది జరిగింది కాబట్టి చెప్తున్నాను నీకు నాకు కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పేది అంటే కూడా అయితే జరిగింది కదా శ్రమ రాంగని నీ విశ్వాసం ఎక్కడ పోతుంది చెప్పండి చూడండి మళ్ళస మేము నశించుచున్నాము నీకు చింత లేదా ఆయన తన ముప్పై తొమ్మిదిలో చెప్తాను చూడండి ఇప్పుడు అందుకే లేచి చూడండి గాలితో మాట్లాడాలా లేదా లేచి మాట్లాడినా లేదా గద్దీ నేనైతే ట్రై చేస్తాను వర్షాలు పడుతుంది కుంభ వర్షమా ఆగిపో చెప్తాను ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి భయంకరమైన తుఫాను వస్తే దాన్ని గద్దించాలన్నదా లేదా వాకి అరే నువ్వు ఏ స్ప్రో కంటే గొప్ప అనువా కాదు కదా ఆయన నా తండ్రి మళ్ళీ నా తండ్రి చేయగలిగితే నేను కూడా చేయగలను ఆ విశ్వాసం లకి ఎప్పుడు రావాలా మనం మీ పరిస్థితి నా పరిస్థితి మనందరి పరిస్థితి సేవకుల పరిస్థితి ఏం తెలుసా కదా మనం కూడా మనం కూడా ఏ స్ప్రో శిష్యులే ఆయన వెంబడించే వాళ్ళందరినీ శిష్యులు అంటారు వీళ్ళు ఏం చేస్తున్నారు పరిగెత్తుకుంటొచ్చి మంచి నిద్రపోతున్నీ డిస్టర్బ్ చేసి నీకు చింత లేదా మంచి పండుకోనని అరే నాకేం తెలుసు నీ నీ గురించి నాకేం తెలుసు నేనేమో గార్డెన్ నిద్రపోతున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు ఉపాసం ఉంటాను నేను ఎప్పుడు గంటల గంటలు ప్రార్థన చేస్తుంటాను ఇప్పుడే కొంచెం టైం దొరికింది నేను రెస్ట్ తీసుకొని అది కూడా డిస్టర్బ్ చేస్తారా మీరు వాళ్ళ పరిస్థితి ఏంది మేము నశించిపోతున్నాం అనుకుంటున్నారు ఇంకా నీళ్ళు కూడా నిండలే దోనెల నిండినయి కానీ వాళ్ళేం మున్గలే దోని తేలితనే ఉంది ఇంకా నీళ్ళ ఆయన కానీ నశించిపోతున్నామని భయపడిపోతున్నారు అంటే ప్రాణం అనేది సేవకులకు ఎందుకు తీపి అనేది కష్టతరంగా ఉంటుంది కదా చెప్ప కష్టంగా రక్షణ పొందిన వానికి ప్రాణం మీద ఎందుకు తీపి నీ ప్రాణాన్ని ఆయన కొరకు పోగొట్టుకుంటే దాన్ని ఈ మలదిరుగు ఇక్కడే పొందుకుంటా వాక్యం అంటే చచ్చిపోమని చెప్తలేడు ఆయన ఆయన కొరకు చనిపోమని చెప్తలేడు చనిపోతే చనిపోతాం కూడా కానీ దానికి సంబంధించింది కాదు ఈ వాక్యం నీ విశ్వాసం ఎక్కడ పోయింది చూడండి అక్కడ గాలిని గాలిని గద్ది చూడండి రెండు విషయాలు అక్కడ కదా ఆయన కేవలం గాలితోనే మాట్లాడతలేడు సముద్రంతో కూడా మాట్లాడుతున్నాడు అది మనము ఎప్పుడు అభివృద్ధిలోకి రావాల అటువంటి విశ్వాసంలో నీ మాట వింటాయి ఈ సృష్టి ఎందుకంటే ఆదామ సృష్టించినాక నిర్మించినాక ఆదామ నిర్మించినాక దేవుడు ఈ సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చాడు కాబట్టి దేవుడు చెప్పినట్లు ఆ సృష్టి వింటుందో ఆదామవల్ చెప్తే కూడా వింటాయి కానీ పాపం చేయడం వలన వాళ్ళు దాన్ని పోరుకున్నారు ఆ పవర్ని ని పొందుకున్నాక మనము ఆ పవర్ తిరిగి పొందుకోవచ్చు కానీ అబద్ధికుడు వాడు సైతాన్ని చెప్పిండు అది రాదనే అర్థమవుతుందా అయితే దానికి ఒక సీక్రెట్ ఉంది అది ఇప్పుడు నేను చెప్తాను మీ ఆదమవలకి ఇచ్చిన ఆ పవరు ఎందుకు మనం రక్షణ మనం చూడలేదంటే ఈ విషయమే మనం అర్థం చేసుకోలేదు నువ్వు రక్షణ పొందినవు కానీ పరసురాధ పొందుకున్నావా లేదు వాప్సం పొందినవు పరశురాధ పొందుకున్నావా లేదు పరశురాత్మ వరకు అడిగినవా లేదు అడగలేదు కాబట్టి పొందుకోలేదు పరశురాత్మ పొందుకున్నట్టే నీకు ఆ పవర్ వచ్చాడు ఎందుకంటే పరశురాత్మ వచ్చినప్పుడు మీకు శక్తిని పొందుదు అన్నాడు ఆ పుస్తకాలలో చూస్తాను కదా పరశురాత్మ పొందుకున్నాక వాళ్ళు శక్తిని పొందుకున్నారు మళ్ళీ మీరు వాప్సం పొందిన రోజు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు నీకు ఇంకా పరశురాత్మ రాలేదంటే నిర్లక్ష్యం చేసినావా లేదా టైం వేస్ట్ చేసినావా లేదా ఎందుకు నీకు ఎవరు చెప్పలేదా చెప్పినారు విధానాలు కూడా నేర్పించినారు కదా ఎట్లా ఉపాసం ఉండాల విధానాలు నేర్పించరు ఎట్ల చేతులు ఎత్తి దేవుని దేవా నీ ఆత్మను కుమరించి ప్రవ్వా అని ప్రార్థన నేర్పినాం అవన్నీ ట్రై చేసినాం కానీ నువ్వు చేసినావా ఒంటరిగా కూర్చొని పరశురాత్మ కొరకు కనిపెట్టినావా దేవుని అడిగినావా దేవా నాకు పరశురాత్మ కావాలా ప్రవ్వా అని జిడ్డుగా పట్టుకున్నావా ఎప్పుడు ట్రై చేయలేదు కదా అట్లా నీకు ఎట్లా ఇస్తారు చెప్పండి అడిగినప్పుడు నీకు ఎట్లా ఇస్తారు దేవుడు ఆయన గాలిని కూడా గద్దడు సముద్రంని కూడా కదా సముద్రమా ఊరకుండము సముద్రమా ఊరకుండము అని చెప్తున్నాడు గాలిని గద్దిస్తున్నాడు గాలి వెళ్ళిపో వాపస్ వాటిని బంధించచ్చు కదా ఎట్లా బంధిస్తారు ఎక్కడ బంధిస్తారు గద్దంచడము బంధించడం తేడా తెలుసుకోవాలి కదా అవి అది సృష్టి దేవుని సృష్టి అవి అవి ఉండాలి ఇక్కడ ఈ లోకంలో గాలి లేకుండా నీకు ఊపిరి ఎట్లా చెప్పండి చచ్చి ఊరుకుంటారు అంత మొత్తం బంద్ అన్నట్టు ఆయన ఎంత ప్రేమ గల దేవుడు అర్థం చేసుకోవాలా కదా బంధించింటే పోయే మన పని ఆ రోజుకి బంద్ అన్నట్టు అంత ఈ లోకంలో జీవవాయువు ఉండకపోతే మనం బ్రతకలేము ఎందుకంటే మనిషికి జీవవాయువు అవసరం అందుకే ఈ వైరస్ ఏం చేసిందంటే లంగ్స్ ని పట్టింది లంగ్స్ పడితే మాత్రం జీవవాయువు ఊపిరి రబ్బర్ రబ్బర్ లాగా అయితే అది బుగ్గలాగా ఉండాల్సిన ఊపిరితిత్తులు రబ్బర్ లాగా తయారైతే బాల్లాగా తయారైతే ఇట్టిట్లా అనేది అది అందుకు ఊపిరి చచ్చిపోతున్నారు చాలామంది ఆ వైరస్ నుంచి మా అన్న క్లోజ్ ఫ్రెండ్ మొన్నటి దిన చనిపోయాడు ఆయన ఆర్టీసీ ఆర్టీసీ కాదు ఏపీ టూరిజం జనరల్ మేనేజర్ అయినా రెండు రోజులే ఆయనకి పట్టించుకోలేదు సర్దే కదా అనుకున్నాడు మూడు రోజుకి టయాడు సరే మనం వాళ్ళ గురించి ఎప్పుడు తప్పుకోలేక పెట్టాడు ఎందుకంటే ఈ మధ్య జరిగింది మన పరిస్థితుల్లో ఈ వైరస్ నిన్ను ముట్టదని చెప్పినాక ఈ వైరస్ నేను ముట్టదు అని చెప్పినా విశ్వసించిన వాణి ముట్టలేదు లైట్ తీసుకున్న వాడిని ముట్టింది అని నేను చెప్పిన ఓ బ్రదర్ చాలా డిస్టర్బ్ అయిపోయాడు నా గురించి అన్నావు కదా నాకు వచ్చింది వైరస్ అనేసి మొహం మార్చుకొని ప్రేయర్లు రావడం బంద్ అయిపోయి ఇప్పుడు మరీ కష్టాల్లో తయారైపోయినా ఎందుకంటే ఆ వైరస్ లోపల ఉన్నాక అది బలహీనం కొన్ని రోజులకి రకరకాల రోగాలు బయటకు వస్తూ ఉంటాయి అది నేను చెప్పినా లేదు మీకు ఎంతమంది చెప్పారు అది ఎంత లైఫ్ అంతా ఉంటుంది దాని ఎఫెక్ట్ అని అయితే చిన్న వయసులోకి హార్ట్అటాక్స్ వస్తున్నాయి నేను మీకు చూపించిన కూడా ఎందుకంటే ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే కూడా రకరకాల రోగాలు వస్తాయి ముఖ్యంగా హార్ట్ అటాక్స్ వస్తాయి దాని తర్వాత బ్రెయిన్లో స్ట్రోక్స్ వస్తాయని చెప్పిన కరెక్ట్గా నిన్న నిన్న నిన్న పేపర్న మన దేశంలో చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్స్ తో చనిపోయినారు హార్ట్ అటాక్ తో చనిపోయినారు వ్యాక్సిన్స్ తీసుకున్నాక మనకు చెప్పండి దేవుడు పారాలిసిస్ అయితే అని లేదా చెప్పండి ఇప్పుడు మన దేవుడు మనతో పాటు నోడలేదా మనతో మాట్లాడినా లేదా అనేసి మన మీద విరీగుతున్నామా మన బాధ్యత ఏందంటే మన నాతో దేవుడు నేను చెప్పాల హెచ్చరించాలా లేదా మీకు ఎవ్వరిని ముట్టద్దది ఎందుకు ముట్టదు ఎందుకు వ్యాక్సిన్ తీసుకోవాలా లేదా మన గ్రూప్లో చాలా మంది విశ్వాసులు తీసుకోవాలని సిద్ధపడింటారు మంచి విశ్వాసాలు నాకంటే చాలా పవర్ఫుల్ అన్నట్టు విశ్వాసం నాకంటే ఫుల్ లెవెల్ నాకంటే పై లెవెల్ ఉన్నారు విశ్వాసంలో నేను నాకు ఇంకా తక్కువే ఉంది విశ్వాసం ఆవగించేంత కూడా లేదు వాళ్ళకైతే జం పండు అది విశ్వాసం వాల్ ప్రవ్వా త్వరగా వ్యాక్సిన్స్ పంపు ప్రవ్వా త్వరగా వ్యాక్సిన్ పంపు ప్రవ అంత నార్మల్స్ తీసుకుని రావ అని ప్రార్థన చేస్తున్నారు అంటే నేను ఎందుకంటే నువ్వు భవిష్యత్తుని చూడలేదు దేవుని సేవలో భవిష్యత్తుని చూడాలా బాధ్యత అది లేకపోతే సంఘక్షేమ అభివృద్ధి గురించి నువ్వు ఎట్లా పాటు పడగలవు దేవుని సేవ మంచి గుణగా సంఘక్షేమం కొరకు ప్రయాసపడాలా ఎందుకు నీ దూరం పరిగెత్తుకుంటూ రావాలని చెప్పి నాకేం గర్చు పట్టింది అంతే కదా ఎందుకు పరిగెత్తుతున్నాం అసలు నాకు పరిస్థితి బాగాలేదు ఈరోజు ఎందుకంటే నాకైతే ఇందాక వస్తుంటే చెప్తున్నా ఇరవై నాలుగు గంటలు పనిచేసినట్లుంది నా శరీరం అది నిద్ర కూడా తెలుస్తుంది నాకు ఎప్పుడు టక్తునే నిద్ర మేలుకుంటుంది మళ్ళీ ఆ తర్వాత నిద్ర రాదు తెల్లవారు ఎప్పుడో వేస్తారని నిద్ర చీమ చీకటి ఉంటుంది నిద్ర వస్తలేదు కొంచెం ప్రార్థన చేసుకుంటాను మళ్ళీ పండుకుంటే రాదు నిద్ర ఇంకా పండుకోవడం వేస్తుంది కానీ చట్టనే కూర్చుంటున్నాం ప్రార్థనలో వాక్యం చేసుకుంటున్నాను ఎంత పాటలు వింటున్నాను ఏం చేస్తున్నా కానీ ఏం కావట్లేదు చెప్పండి అంటే నా ఆత్మ ఘోషిస్తుంది అన్నట్టే కదా ఆత్మ అట్లా కొట్టుకుంటుంది ఆయన స్వరం వినడం కోరిక నేనైతే నా చిన్నప్పనించి ఇది ఒక కోరిక అందరూ ప్రార్థన చేస్తారు ప్రవ్వ కానీ నేను నీ స్వరం వినాలా ప్రవ్వా అంతేనా అందరూ గంటలు గంటలు ప్రార్థన చేస్తారు ఎన్ని గంటలైనా ప్రార్థన చేసుకుంటారు ఉపవాసం ఉంటే పొద్దున్న ప్రార్థన చేస్తారు ఏం లాభం మాట్లాడి కొంచెం కసతరంగా అట్లా అడిగితే అవు నువ్వు మాట్లా నువ్వు ప్రార్థన చేసినావు మళ్ళీ తను మాట్లాడిండ నితను మాట్లాడకపోతే నీ ప్రార్థన పోయినట్టేనా లేదా నువ్వు ఎందుకు ప్రార్థన చేసినావు ఆయన జవాబు వినడానికే కదా మళ్ళీ ఆయన విన నితను మాట్లాడిండ మాట్లాడలేదు మరి చెప్పండి మీ ప్రార్థన వేస్ట్ అయిపోతున్నా లేవా నేనైతే అదే చేస్తాను ప్రవ్వా నీ స్వరం వినాలా ఎట్లా వినాలా చెప్పు ప్రవ్వ ఈ మధ్య చూపించాను అంటే నేను విన్నాను ఆయన స్వరం చాలాసార్లు విన్నాను ఆయన ఇప్పుడు ఇట్లా నాకు వినిపిస్తూ ఉంటుంది స్వరం నేనేదో గొప్ప స్పెషల్ అని చెప్తాను అని మీకు నేను ఏం చేయాలి ప్రవ్వ ఈ క్షణం ఆయన వినిపి ఆయన ఆయన చెప్తుంటాడు లోపల నుంచి మాట్లాడుతుంటాడు కొన్నిసార్లు డైరెక్ట్ చెవిలో వినిపిస్తుంటుంది కొన్నిసార్లు ఇక్కడి నుంచి వినిపిస్తుంటు ఆ రూపంలోనికి మీరు పోవాలా నేను ఎందుకు సీక్రెట్ మీకు చెప్తున్నాను ఆ సీక్రెట్ మీకు తెలవాలా ఇవి ఏం జరగబోతుందో త్వరలో ఏం జరగబోతుందో నువ్వు అడగలేదు కాబట్టి నీకు చెప్పలేదు ఆయన ఇంకెంతెంత కాలం ఉంటుంది నేనేమైనా ఫోర్ ఇయర్స్ ఉంటుంది అన్నానా గుర్తు ఫోర్ ఇయర్స్ పర్ కుటన్నాను కదా ఇప్పుడు ఎన్ని అండి ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ అయిపోయింది కదా ఇంకా త్రీ ఇయర్స్ ఉంటుంది ఈ త్రీ ఇయర్స్ లో ఏం జరుగుతుంది చెప్పినా డిసెంబర్ లో నుంచి ఇంకా భయంకర శ్రమాలు మనకు ఆరంభం అవుతాయి ప్రభు మనకి అంటే ఇవి నాకు నాకు కూడా తెలియదు నా నోట్లకి వెళ్ళట్టు వచ్చింది చెప్పండి నాకు కూడా తెలియదు నేను ఎందుకు టక్కున్నట్లు చెప్తున్నాను ఇప్పుడు ఎవడి ఎవడి రథాలలో వాడు చిక్క పడతాడు అని ఒకరోజు వాకేం చెప్పింది ఎవడి ఇంట్లో వాడు చిక్క లాక్డౌన్ మనం చూసినాం అట్లంటే నాలుగు సంవత్సరాల క్రితమే చూసినాం ఎవడి ఇంట్లో వాడు చిక్కవాడి బయటకు వస్తే తన్నేటట్లు చిక్కబడ్డారు చిక్కబడతారు దాని తర్వాత ఎక్కడికి వీళ్ళు పోతున్నారు భయంకరమైన మరణకాండ బలి అంత బలికి పోతున్నారు స్టార్ట్ అయిపోయింది బలి అందరు పోతున్నారు బలికి ఇంకా ప్రభు మనకు అవన్నీ అందుకే ఆయన జీవం గల దేవుడు అటువంటి వాడు ఒకడు లేడు అని నేను ధైర్యంగా చెప్పగలను ఒక్కడు లేడు ఎవడు చూపించలేదు ఎవడు ఏ డాక్టర్కి తెలియదు ఈ రోగం రాబోతుందని ఏ సైంటిస్ట్కి తెలియదు ఈ రోగం రాబోతుందని ఏ ఏ మన మత అధికారులు దీన్ని చూడలేకపోయినారు ఎవడు చూడలేకపోయినాడు కానీ ఆయనను ప్రేమించే వాడికి చూపించండి దేవుడు ఆయన స్వరము వినే వాళ్ళకి గుర్త ప్రేయర్ చేసే వాళ్ళకు కాదు ప్రేయర్ చేసే వాళ్ళకి చూపించాలి కదా వాళ్ళందరూ పాపం ప్రేయర్ చేసారు ఫాస్టింగ్స్ ఉన్నారు వి ఫరితంగా ఉపాసలు ప్రార్థించారు మళ్ళీ వాళ్ళకి ఎందుకు చూపించాలి చెప్పండి మీరే మనం వాళ్ళకంటే గొప్ప వాళ్ళ చెప్పండి మీకు చెప్పాలనా ఎందుకు మనం వెళ్ళకపోతున్నాము నువ్వు ప్రార్థన చేసినావు కానీ నువ్వు ఎందుకన్నా స్వరం వెళ్ళకపోతున్నావు తెలుసా ఆదాము అవ్వాలి తిన్న ఆ పండు ప్రభావము మన మీద ఇంకా ఉంది రక్షణ పొందినాక ఆ పండుగ ప్రభావం మొత్తం మీలోకి వెళ్ళిపోకపోతే మీరు నేను నేను చాలా జాగ్రత్తగా ఇండాక చెప్పినట్లు గమనిస్తూ ఉంటాను వాక్యం ఆదాము వాళ్ళు పసిపిల్లల్లాగా ఉన్నారు సృష్టించాక సృష్టి తర్వాత ప్రతిరోజు దేవుడు వచ్చి ఆదాము అని పిలిస్తే పరిగెత్తుకుంటారు వచ్చేటోళ్ళు కదా వాళ్ళతో అంటే దేవుడిని చూసినట్లు లేదా వాళ్ళు ఆయన స్వరం విన్నారా లేదా సంభాషించరా లేదా పాఫం చేసినాక ఏం జరిగింది తెలుసా వాళ్ళ కండ్లు మూతబడ్డాయి ఉంది వాక్యం తర్వాత ఆ పరలోకము కనిపించకుండా మధ్యలో ఒక తెర వేసేసండి దేవుడు వాక్యం అంటే ఇంకా మీరు పరలోకం ఏం చూడలేదు అందుకు మీరు పరలోకం చూడలేకపోతున్నారు అర్థమవుతుందా మీకు ఆ ఆపిల్ ఆపిల్ కాదు అది ఏం పండదు నాకు తెలియదు కానీ ఆ పండుగ ప్రభావం ఏందంటే అది ఏం పండగ మనకు తెలియదు ఆపిల్ పండా పేరా ఏం పండగ తెలియదు మనకి జాంపండా తెలియదు మనకి ఆ పండు ప్రభావం అంటే పండు ప్రభావం అంటే ఏంటంటే అవిధేయత నిజంగా పండని నేను చెప్తాను తినొద్దన్న పండు తినారంటే అవిధేయత ఆజ్ఞ అతిక్రమం ఆ అవిధేయత ప్రభావం వలన ఏమేందంటే ఆయన సీల్ చేసిండు నువ్వు చూడడానికి వీల్లేదు ఆదాం ఏం చేసిండు ఏదైనా తోటదికెళ్ళి తర్మేషిండి తర్మేశ్వండా లేదా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు బాధ వేసుకోండి రక్షణ పొందినాక మీరు పరలోకం చూడాలన్నా <coughs> లేదా రక్షణ పొందినాక ఆయన స్వరం వినాలన్నా లేదా <coughs> <coughs> రక్షణ పొందినాక ఆత్మీయ ప్రపంచంలో అడుగు పెట్టాలన్నా లేదా మళ్ళీ ఎందుకు పెట్టలేకపోయినాం ఎందుకు తెలుసా నీకు ఎవరు చెప్పలేదు కాబట్టి నా పుంసపట్టి నా ఎత్తిగో పియుడు అంటున్నాడు ఎవరన్నా చెప్తే కదా నాకు అర్థమయ్యండి ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలేదు కాబట్టి మీరు దాన్ని గ్రహించలేకపోయారు కాబట్టి అందుకే ఈశ్వరావు ఎప్పుడు ఎన్నిసార్లు చెప్తాడు తెలుసా చెవులు గలవాడు ఎందుకన్నారు చెప్పండి ఇప్పుడు నీకు చెవులు లేవా ఉన్నాయి కదా మళ్ళీ చెవులు ఉన్నవాడు కూడా చెవులు గలవాడు వినుగాక అంటే అరే నాకు ఆల్రెడీ చెవు ఉంది కదా మళ్ళీ నేను ఎందుకు వింటలేను అనుకోలేదా కానీ ఇక్కడ నేను నీకు చూపించినా కొన్ని వారాల క్రితం నీ అంతరంగ పురుషునికి కూడా చెవులున్నాయి అవి మూతబడ్డాయి నీ అంతరంగ పురుషునికి కండ్లున్నాయి అవి మూతబడ్డాయి నీ అంతరంగ పురుషునికి వివేచన ఉంది అది మూతబడింది పాపం చేసినప్పుడు అదే వాళ్ళు అట్లనే పిల్లల్ని కన్నారు తరతరాలు తరతర తరాలతో అట్లనే గుడ్డోలలాగా చోటల లాగా ఎక్కడా అంతరంగ పురుషుడు కాబట్టి ఇప్పుడు నీ అంతరంగ పురుషునికి స్వస్థత అవసరమా లేదా నేనైతే సీక్రెట్ రిలీజ్ చేసేసిన ఇంకా మీ ఇష్టం అర్థమైందా మీరు ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తారు నా అంతరంగ పురుషుని స్వస్థపరచు ప్రవ్వా నా చెవులను స్వస్థపరచు నీ స్వరమినాల నా కళ్ళని స్వస్థపరచు ఈ కళ్ళు కాదు నా అంతరంగా పురుషుని కళ్ళను స్వస్థపరిచేపు ప్రేను పరలోకాన్ని చూడాలా దేవదతల తను సంభాషించాలా ఆ పరలోకములున్న ఆ యొక్క కుటుంబం నుంచి ఇచ్చినాం ఎప్పుడైతే రాష్ట్రపత్రికల ఈ వారం ధ్యాని వారం ధ్యాని ఆ కరలోకం ఒక కుటుంబం ఉంది భూమి మీద ఆ పర్లోకపు కుటుంబముతో నేను సంభాషించాలా వాళ్ళ కూర్చొని మాట్లాడాలా అంటే మళ్ళీ నాకు కళ్ళు కావాలా లేదా కళ్ళు కావాలంటే మళ్ళీ నీకు స్వస్థత రావాలన్నా మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి నేనైతే సీక్రెట్ చెప్పేసిన ఇక మీ బాధ్యత మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది నేను విన్నట్లు మీరు వినగలరు నేను చూసినట్టు మీరు చూడగలరు అర్థమవుతుందా ఇంకా మీకు అది నేను రిలీజ్ చేసేసిన మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి దానిపాట్ల చూడండి దావిద్రాజ్ అంటాడు నాకు కొవ్వు మీద దొరికినంత విలువ దేవుని వాక్యం నీకు సీక్రెట్ వచ్చినాక ఇంకా దాన్ని వదులుకుంటామా అర్థమవుతుందా దేవుని పిల్లలు ఎందుకు పాపం చేయలేరు ఈ ఈ లెవెల్ కలిగినాక నువ్వు పాపం ఎట్లా చేస్తావు నీకు అసహ్యమేస్తుంది వాంతికి పడుతుంది అర్థమవుతుందా శరీరక్రియలను చూస్తే అసహ్యం వేస్తూ ఎందుకంటే ఇవన్నీ రుచి చూసినాక ఎట్లా పడిపోతాం పర్లోకము దర్శనంలో చూసినాక పర్లోకంలో సింహాసనం దర్శనం చూసినాక దేవదూతులను చూసినాక అరే ఈ ప్రపంచం వేరే ఉందే నేనుంటున్న ప్రపంచం వేరే ఉందే నేను అక్కడి నుంచి వచ్చిన ఆ ప్రపంచం నుంచి ఇక్కడ కొంతకాలమే ఉండేది టెంపరీది ఎంతకాలం పెడితే అంతకాలం కానీ మనకి దీని మీద ఏం మోజు ఉండదు కానీ శాశ్వతంగా మనం మనం వచ్చింది అక్కడి నుంచి అట్టడు మనం పుట్ మనం ఈ జగత్ పునాది వేయబడక ముందే లోక ఆరంభానికి ముందే మనం అక్కడ ఉన్నామంత వాక్యం అంటే మనం ఆల్రెడీ అక్కడ నుంచి చూసినాం కొన్ని వేల సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ పుట్టపోతున్నాను ఇండియాలో పుట్టబోబోతున్నాను అని నీ ఆత్మకు తెలుసు నీ అంతరంగ పురుషుకు తెలుసు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే తెలుసు నేను రాబోతున్నాను ఈ లోకంలోకి భవిష్యత్తుని ముందుగానే చూసి వచ్చినామనే అర్థమవుతుంది మీకు అర్థమైందా మీకు నేను చెప్పే మాట కొన్ని లక్షల సంవత్సరాల ముందే ఏం జరగబోతుందో ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో నా అంతరంగ పురుషుడు చూసి ఇప్పుడు శరం ధరించుకొని ఈ లోకంలోకి వచ్చినాక దాన్ని మర్చిపోతే ఎట్లా మర్చిపోయినాం అర్థమవుతుందా ఏంది పండు ఎఫెక్ట్ కదా మేము పండ్లు తీసుకొచ్చినాం అందుకే కదా చాలా పండ్లు మీకు అందరి తినిపిద్దామని అట్లీస్ట్ ఇప్పుడన్నా తెలుసుకుంటే కండ్ల ఉన్నాయి మూసుకుంటాయి అన్న తిన్నాక పండుకుంటారు కదా పాపం మర్చిపోయినాం కదా కాబట్టి ఈ సత్యం తెలిసినాక ఇప్పుడు నేను ఉపాసం ఉంటాను దాని గురించి ప్రవ్వ నా అంతరంగ పురుషుని స్వస్థపరిచినైనా నా అంతరంగ పురుషుని చెవులను స్వస్థపరచు అప్పుడు నేను జాగ్రత్తగా వినగలను నీ స్వరం నా అంతరంగ పురుషుని కండ్లను స్వస్థపరచు గుడ్డితనం కలిగిందని చెప్తాను వాక్యం ఆదం గుడ్డితనం వచ్చింది పాపం తీసినాక మాకు గుడ్డితనం తొలగించి మేము రక్షణ పొందినం మీ రక్తంలో కొనబడ్డ అంత స్పెషల్ దేవుడు మన ప్రభు అంత స్పెషల్ దేవుడు అది నువ్వు ఎలీషా గేహాజీ కండ్లని ముట్టినప్పుడు గేహాజీ చూసింది లోకం అరే ఇదేంది లోకం వింతగా లక్షలాది లక్షలాది దూతలు ఖడ్గాలు పట్టుకున్నారు అగ్ని రథాలు ఉన్నాయి అవన్నీ చూస్తుండ దర్శనం మీరు చూడగలరా ఇప్పుడు మీ చుట్టూ ఇప్పుడు ఎండు మూసుకొని చూడండి ఒకసారి మీ అంతరంగ పురుషుని కళ్ళు తెరిచి చూడండి మీ చుట్టూ రకరకాల ఇట్లా తిరుగుతూ ఉంటాయి చీకటి శక్తి ఇట్లా పోతా ఇట్లా ఇట్లా పోతా చూడండి ఒకసారి ఇట్లా మీ పక్కకి వెళ్ళిపోతాయి మిమ్మల్ని ఏం చేయవో కానీ మీ పక్కకి వెళ్ళిపోతా ఉంటాయి ఇట్లా దాని తర్వాత నీ పక్కన నువ్వు పెట్టడానికి ఇద్దరు దూతలుంటాయి ఇట్లా ఇద్దరు దూతలు ఎంత ఆ దురాత్మలు నేను ఏమనవు ఇంకా నీ పక్కన దూతలు అను సరే మనం రక్తం పెట్టి కొనబడ్డ దేవుని యొక్క ముద్ర మనకు ఉంది కాబట్టి అవి మనల్ని ఏం చేయలేదు కాబట్టి ఒకసారి దాన్ని నీ అంత నీ నీ అంతరంగ కళ్ళు తెలుసుకోండి అవి చూస్తే నీ పరిస్థితి బెంగళూరు నుంచి ఏమి రాదు అంత పొడుగుంటాయి అవి దురాత్మలు అంత పొడుగుండి ఇట్లా పెద్ద ఇట్లా నువ్వేమో చిన్న చీమ లాగుంటావు గొలియాత్ లాగుంటాడు వాడు దురాత్మలు అన్ని తిరుగుతూ ఉంటాయి దేవదూతలు నీ పక్క నుండి నిన్ను కాపాడుకుంటా పోతా ఉంటారు నువ్వు వస్తుంటే అట్లా వెళ్ళిపోతా ఉంటాయి అన్నట్టు ఎందుకని నీళ్ళు ఉన్నాడు కదా వెలుగు కదా ఆయన లోకానికి వెలుగు వేసు నీ హృదయం నుండి నువ్వు పోతుంటే నీ చుట్టం అన్నీ రకరకాల దయ్యాలు పెద్ద పెద్ద దురాత్లు ఉంటాయి దూతల ఎంత రకంగా ఉంటుంది ఈ సృష్టి మీరు చూస్తే పరసన అవుతారు మళ్ళీ చూడాలని ఆశ ఉందా లేదా మీ టైం వేస్ట్ చేసేసినాం చాలా వేస్ట్ చేసేసినాం టైం కదా ఇప్పుడు దాని ట్రై చేయండి కొంచెం భయమే ఉంటుంది కానీ ఒక్కసారి వాళ్ళకి వెళ్ళిపోయినా గేమ్ ఉండదు స్టార్టింగ్లో ఉంటుంది కొంచెం అరే ఇది చాలా భయంకరంగా ఉంది పరిస్థితి సినిమా థియేటర్లు ఉన్నట్టు ఉంటుంది నిజ జీవితం నిజంగా ఉన్నాయి దేవుడు అందుకు వాటిని చూడనీయకుండా మనిషిని కళ్ళని మూషన్ కానీ ఆత్మలో నువ్వు బలపడితేనే కదా అవి చూడగలవు అందుకే అంతరంగా పురుషుణ్ణి బలపరచుకున్నాడు దేవుని యొక్క ఆత్మ చేత అవి సడన్లీ చూస్తే నీ పరిస్థితి ఏంటి మాయతో హరి ఎక్ది బ్రదర్ కూడా చూసిండట అందుకు ఆయన ఖుషీగా ఉన్నాడు కాబట్టి అనేది ఏంటంటే అది వేరే ప్రపంచం మనము వాటిని చూడలేదు ఇంతవరకు కానీ అందులోకి ఒకసారి పోయినాక దేవుని మీద నీ బలం నీ ఎంత భయంకరంగా ఆధారపడితే ఊహించుకో సంపూర్ణంగా ఆధారపడడం నేర్చుకుంటామా లేదా ఆ ప్రపంచంలో అడుగు పౌలు అన్ని రకరకాల అంటాడు నాకు ఒక వ్యక్తి గురించి తెలుసు ఆకాశం మహాకాశం మూడవ ఆకాశం వరకు బైండ్ అయినా మన నాలుగో ఆకాశంకి ఎందుకోలేదో పోయిండొచ్చు కదా పోయింటే బాగుంటుంది కదా బైబుల్లో కొన్ని రాష్ట్రోడు వాక్యాలు మనకి తెలిసాడు తీరొచ్చు రాయలేకపోయాడు పాపం పోలేకపోయాడు మూడవ ఆకాశంలోకి పోయి రకరకాల విషయాలు చూసిండు ఉచ్ఛరింప శక్యం కాని విషయాలు చూసిండు అంటే నాకు అర్థం కాలేదు ఇది అంత వింత రకంగా ఉంది మన కండ మన కళ్ళకు కనిపించేలాగా లేవు చెట్లు పుట్టలు కొండలు ఇంట్లో అట్లా లేవు పశువులు పక్షులు అట్లా లేవు అక్కడ ఆ సృష్టిలో వేరే గుయి జీవరాశులు వేరే ఉన్నాయి సరే ఇప్పుడు అవన్నీ మీకు చెప్పాను నేననేది ఏంటంటే మీకొకటే ఇంకొక అవకాశం అంటే దాని తర్వాత మనకు ఉండకపోవచ్చు అవకాశం అవకాశం ఇప్పుడు ట్రై చేయండి మీ ఉపాసాలు దాని కొరకు ప్రయత్నించండి ఆ ఆత్మీయ ప్రపంచాన్ని నేను అడుగు పెట్టాలా పోయి ప్రభుత్వం సంభాషించాలా గొప్ప గొప్ప భక్తులతో సంభాషించాలా పాత నిర్బంధ కాలపు భక్తులు లేక కృత్త కాలపు భక్తులు వాళ్ళందరితో పోయి నేను సంభాషించాలా నాకు డౌట్స్ ఉన్నాయి బైబుల్లో కొన్ని మీరేమన్నా చెప్పగలరా అని పోయి కూర్చొని వాళ్ళతో అడగాల అడుగుతారా కష్టతరం ఇదేదో వింతరకంగా ఉంది ఇది వాక్యం నాకు కూడా వింతరకంగా ఉంది చెప్పాలంటే వింతరానే కానీ వినటోళ్ళకు కూడా వింతనే చెప్పడం కూడా వింతనే కాబట్టి ఇప్పుడు వాక్యాన్ని ముగిస్తా చూడండి అప్పుడు అదే పాపం పోసమునుడు త్వరగా ముగించేస్తా నలభై వచ్చిన మీకు అర్థమైతే చాలా నలభై అప్పుడు ఆయన చెప్పండి శిష్యులు విశ్వాసులు విశ్వాసులు శిష్యులు శివలు ఉన్నవాళ్ళు ఈశ్వరావు పక్కన ఉన్నవాడు ఆయన భయపడుతున్నారు ఇంకా నమ్మకం లేదా ఇంకా విశ్వాసం లేదా పోయింది మీ విశ్వాసం ఉత్తగనే ఉన్నారు సేవలో ఉత్తగనే ఉన్నారు ఎస్లో నింబడిస్తారు కానీ మీకు సేవ లేదంటున్నాడు ఈ వాక్యం అంటే మనకు తెలుసు ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలో మనం చూస్తాము వాడు దుష్టుడు ఈ లోకానికి దేవుడు అనుంది గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ అనుంది ఇంగ్లీష్లో దుష్టుడు సైతానుడు ఈ లోకానికి వాడు అధిపతి వాడు దేవుడు దీనికి ఈ లోకానికి ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని కూడా ఉంది ఐ థింక్ ఇవాడు రాజు అంట ఆదంబాల దగ్గర గుంజుకున్నాడు కదా కాబట్టి సృష్టికి వాడు రాజు కదా ఇప్పుడు ఇక్కడ ఏమంటుందంటే ఎందుకు భయపడుతున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు నేననేది ఏంటంటే తుఫాను ఎట్లా వస్తారు చెప్పండి తుఫాన్ ప్రభు ఉన్నప్పుడు తుఫాన్ ఎందుకు రావాలా రావద్దు ఎందుకంటే అది ఆయన ఆయన సృష్టించాడు కదా ఆయన ఆయన పండుకునేటప్పుడు ఆయన నోట్ల నుంచి వచ్చింది సృష్టి మొత్తం సముద్రము తుఫాను ఇవన్నీ ఆయన నోట్ల నుంచి వచ్చినాయి మరి ఆయన అక్కడ ఉండగా తుఫాను ఎట్లా లేస్తాడు చెప్పండి ఆయన ఆజ్ఞ లేని మంచిదే మీకు అంత బాగా తెలుసు వాక్యాలను ఎంత లోతుకున్నారు చూడండి అందుకే నేను ఇప్పుడు అడిగాడు ఇంత లోతున్న వాళ్ళు ఎందుకు భయపడుతున్నట్టు నేను చాలా వండుకుంటాడు ఆయన తెలుసు ఉంటది కానీ నా దగ్గరికి రాదని ఆయన తెలుసు నీకు తెలుసా నేను అనేది ఏంటంటే మీ విశ్వాసం ఎప్పుడు మాయమైతుంది నేను చెప్తున్నా ఏలియా అంత పవర్ఫుల్ సేవపుడు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చినాడు తక్కుని ఇట్లా మాయమైపోయిందనే విశ్వాసం ఒక్క స్త్రీ అన్య స్త్రీ రేపటి సాయంత్రం వరకు నిన్ను చంపకపోతే అని బయలుదేవత అట్టు పెట్టుకుంటుందేమి ఆ మాటకి భయపడి పరిగెత్తిపోయింది సో నేను అనేది ఏంటంటే నీ శరణాన్ని నువ్వు ఛేదించుకోకపోతే నీ అంతరంగ పురుషుని బలపరచుకోకపోతే చిన్న చిన్న చిన్న వాటికి కూడా నువ్వు భయపడతావు నేను అనేది అది రక్షణ పొందిన వాళ్ళం భయపడద్దు అది తీర్మానించుకోవాలి అందుకు నువ్వు నీ అంతరంగ పురుషుని బలపరచుకోవాలా బలపరుచుకుంటున్న దేవుని ఆత్మలో బలపరచుకోవాలా వాక్యంతో బలపరచుకోవాలా దాన్ని చూసి వాక్యాన్ని బలప వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు బలపరచబడతా ఉంటుంది నీ అంతరంగ పురుషుడు అప్పుడేమొద్ది అంటే దేనికి భయపడవు ఇప్పుడు నేను చెప్తున్నాను హైదరాబాద్లో పెద్ద భూకంపం రాబోతుంది ఎంతమంది భయపడతారు చెప్పండి నీకు నీకు చెప్తాను నేను నీకు భయపడతావాళ్ళు కూడా చేశారు పక్కన ఉంటే కూడా భయపడండి అది నేను అనేది నేను అనేది ఏంటంటే చిన్న చిన్న విశ్వాస కష్టం వచ్చిన భయపడతాను భయపడి అది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పాయింట్ ఇప్పుడు అర్థం చేసుకోండి మనం చేస్తున్న తప్పి ఏందో చెప్తున్నాను చిన్న సమస్య వచ్చిన వస్తాయి సమస్యలు అన్నీ వస్తాయి నేను నేర్చుకునేది తెలుసా నాకు చాలా సమస్యలు మీకంటే ఎక్కువ సమస్యలు నాకు అయితే ఆ సమస్య నన్ను సవాల్వ్ చేసే సమస్యన అని గమనిస్తా ఉంటా ఫస్ట్ నేను నా విశ్వాసాన్ని పడగొట్టిందా లేక నా విశ్వాసాన్ని బలపరచనీకి వచ్చిందా దాన్ని నేను గ్రహించని ప్రయత్నిస్తా ఉంటా తర్వాత ఇది నిజమైన విశ్వాసం నిజమైన సమస్యనా ఫుడ్ అంటే ఎగిరిపోయే సమస్యనా చూస్తా ఇప్పుడు చూస్తా ఇప్పుడు వచ్చింది సమస్య ఏం చేయాలా నేనైతే ప్రార్థన చేస్తా చూస్తా ఈ సమస్య రేపటి వరకు ఉంటుందా రేపడు లేదనుకోండి ఆ సమస్య అది ఫుడ్ సమస్యనే నిజమైన సమస్యే కాదన్నట్టు అర్థమవుతుందా రేపు ఉందా అనుకోండి చూస్తా ఇంకొక రెండు రోజులు చూస్తా రెండో రోజు తర్వాత దాన్ని ఏం చేయాలో చూస్తా దీన్ని ఎదుర్కోవాలన్నా విడిచిపెట్టాలనా అన్ని సమస్యలని పరిష్కరించొద్దు మనం నేను చెప్పే పాయింట్ అది కొన్నింటినీ లైట్ తీసుకోవాలా ఇప్పుడు పాకిస్తాన్ ఒక బాంబు పెట్టిండు కరెంట్ అది రాకెట్ బాంబ్ హైదరాబాద్ మీద ఒకటి బాంబే మీద ఒకటి చెన్నై బెంగళూరు మీద కోల్కత్తా మీద కూడా వాడు అక్కడ ఒక బటన్ ఒత్తితే ఒక బాంబు వచ్చి హైదరాబాద్ మీద పడితే మొత్తం ఫినిష్ హైదరాబాద్ నిజంగా చెప్తున్నాయి నా అబద్ధంగా సో నేను అనేది అంటే ఇప్పుడు భయపడతారా నేనైతే అన్ని భయపెట్టాలి చెప్తున్నా మీకు కదా అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఇక్కడ శిష్యుల్లాగా పరిగితే ప్రవా అప్రవో అప్రవో అప్రవో అప్రవా అంటున్నారా లేదా త్వరగా రండి రండి రండి రండి రండి రండి లేదా సిస్టర్ హాస్పిటల్ వద్దు రండి రండి రండి అంటుంటారా లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా రండి రండి రండి అంటుంటారా లేదా అంటుంటారా మీరు చెప్పండి అప్పటిదా వాళ్ళకి నీకు తేడా అయింది సమస్య వస్తే మీరేం చేస్తున్నారు కదా సార్ ప్రభుదేరికి వరిగెత్తుతున్నది మీరు చేయాల్సిన పని ఏంది ఇక్కడ అది ఉపాసం ఉండి తెలిసిపోయింది దాని మీరు ఆ సమస్యని గదించాలా సగదించకుండా మీరేం చేస్తున్నారు తెలుసా ఏకు చింత లేదా ప్రవ్వా ఎంత కాదు ప్రవ్వా నా కష్టాన్ని చూస్తలేవా ప్రవ్వా నేను ఉపాసం ఉండడానికి చూస్తలేవా ప్రవ్వా నేను ప్రార్థన చేసిన రాత్రి ప్రార్థన చేసిన వింటలేవా ప్రవ్వా అని ప్రశ్నలు అందరకనే వేస్తారు ప్రశ్నలు కాబట్టి ఈరోజు మీరు తెలుసుకోవాలా ఇది సీక్రెట్ అవ్వర్ తెలేదు ఇది నేను చాలా మంది వాఖ్యాలు ప్రకటించిన నేను విన్నా అర్థమవుతుందా తెలుసా మీకు ఇంకా విశ్వాసం లేదా సేవలో ఉన్నారు మీరు మీకు ఇంకా విశ్వాసం లేదా నేను ఆల్రెడీ మీకు ఇచ్చేసిన కదా విశ్వాసం విశ్వాసాన్ని పుట్టించిన వాడిని నేను అది నీకు ఆల్రెడీ ఇచ్చేస్తే మీరు దాన్ని పాటించలేకపోయినరే కాబట్టి ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు ఇక్కడ నేను చెప్పండి దాన్ని క్షమించు ప్రవ లేదా ఇప్పుడు క్షమించు ప్రవ లేదా మీరింకా నమ్మక నమ్మిక లేక ఉన్నారా ఇంకా ఆయన వచ్చే టైం అవుతుంటే ఇంకా విశ్వాసం లేకున్నారా మీరు ఆయన ఎంత కోపంతో అంటుండో మీరు మంచి నిద్రపోతుందని లేపితే మా లక్కనే ఉంటుంది నేను ఆల్రెడీ మీకు ఇచ్చేస్తే పోయినా మీరు పాటించాల్సింది పోయి ఊరికే ప్రార్థన చేస్తున్నారు ప్రవా ప్రభావా ప్రవా ప్రభా ప్రభా అని అట్లా పీల్చేవాడు పోతాడా పర్లవరాజ్ మళ్ళీ ఓడిపోతాడు అంతే కదా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళే కదా కాబట్టి ఇప్పుడు ఆయన చిత్తాన్ని అర్థం చేసుకున్నారు లేదా ఇంకా మీకు విశ్వాసం ఇంకా మీకు విశ్వాసం లేదా ఎన్ని సమాచారాలు మీ మీద నా మీద ఉన్న ఆత్మ మీ మీద ఉంది అభిషేకం నేను ప్రార్థన చేస్తే అవుతాయని నాకు తెలుసు మరి మీకు ఎందుకు లేదు మీరు కూడా ప్రార్థన చేస్తే అవుతారో ఎందుకు లేదు నేను బ్రదర్ ఒకరికొకరు అర్థం చేసుకోవాలి కదా బ్రే అట్టరా మంచిదే ఫోన్ చేసినప్పుడు బ్రదర్ నీట్లో లైట్గా చెప్తా నాకు ఒక సమస్య ఏంటంటే మా ఇంట్లో ఎవరు చనిపోయినా ఫస్ట్ నాకే తెలిసేది నేనేం చేయాలంటే తక్కిన వాళ్ళకి అందరు చెప్పాలా అర్థమవుతుందా మా ఫాదర్ చనిపోయినప్పుడు ఫస్ట్ నాకే వచ్చింది ఫోన్ మా అన్న చనిపోయినప్పుడు ఫస్ట్ నాకే వచ్చింది ఫోన్ బాగుండమవుతుందా మళ్ళీ తక్కిన కుటుంబికులకి నేను చెప్పాలది ఎట్లా చెప్పాలి చెప్పండి ఎట్లా చెప్పాలా చెప్తే వాళ్ళకి ఏమైపోతుందో చావు కబుర్ చల్లగా చెప్పమంటారు చూ అట్ చెప్పేటోంది నేను సిద్ధపరిచి సిద్ధపరిచి సిద్ధపరిచి ఇంకా శవం వస్తుంది ఇంటి సందులకి అప్పుడు చెప్పేటోంది వాళ్ళని అప్పటివరకు నేనే దిగమిగిపోయాడు బాధ ఎట్లా చెప్పాలా ప్రవ్వా ఎట్లా చెప్పాలా ప్రవ్వా నీ యొక్క కృప నాకు అనుగరించి ప్రవ్వా ఆయన ప్రార్థన చేసి ప్రార్థన చేసి చెప్పేటోడిని ఒక్కసారిగా వాళ్ళు ఏడ్చేసేటోళ్ళు అన్నట్టు తర్వాత నేను చెప్పేటాను ఎందుకు ఏడుస్తున్నారు ఏడవకండి ఏడవకండి ఎందుకంటే రక్షణ పొందిన వాళ్ళు కదా ఖచ్చితంగా పర్లో కమ్ల కదా వాళ్ళ సేవకులు వాళ్ళు సేవ వాళ్ళు బాగా రక్షణ పొందిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ప్రవ్వు చెప్పిండు నశించిన దాని వెదిగి రక్షించడానికి నేను వచ్చిన వాళ్ళు రక్షింపబడ్డవారు ఆయన రక్షించుకున్నది ఏది నశించిపోదు ఆయన రక్షించుకున్నది ఏ నశించిపోదు మన ఆత్మలు నశించిపోవు మన ప్రాణాలు నశించిపోవు వేరే రూపకంగా ఉంటుంది ఈ శరీరము విడిచిపెట్టినాక మన ఆత్మ మన జీవము వేరే రూపకంగా ఉంటుంది కానీ నశించిపోతుంది అర్థమవుతుందా నిన్న ఒక బ్రదర్ పోలీస్ ఇన్స్పెక్టర్ అయినా రిటైర్ ఆయన సాక్ష్యం విన్నాను నేను సాయంత్రం ఆయన నా పక్కనే కూర్చుండు ఆయనకి నాలుగు లక్షలు ఖర్చు అయింది అంట ఈ వైరస్ ఎఫెక్ట్ ఆయన సాక్ష్యం చెప్పినాక నేను అనుకున్న నా పక్కనే కూర్చోండు అదే కానీ నాకు తెలుసు అది శోధన సార్ అయితే ఆయనకి వేరే వాళ్ళు షేఖర్ ఇవ్వడానికి వెనుక ముందు అవుతున్నారు నేను కూడా ఇవ్వలేదు శేఖర్ అంటే నేను నాకు అట్లా అనుమానం నా పక్కనే కూర్చుండు ఆయన సాక్ష్యం ఏంటంటే పోలీసులో పనిచేసేటప్పుడు పట్టుకుంది అది వైరస్ ఎందుకంటే పోలీసులనే చాలా మంది చనిపోయినారు ఆయన ఆయన చెప్తున్నాడు చాలా మంది పోలీసులు చనిపోయినారు అని చెప్తున్నాడు అందుకే పోలీసు రిక్రూట్మెంట్ ఎక్కువ ఉన్నది అర్థమవుతున్నాయి ఆత్మ దేవుని ఆత్మ ఎట్లా కదా చూడండి నర్సులకి డాక్టర్లకి ఈ వ్యాక్సిన్స్ ఇస్తే వాళ్ళు చచ్చిపోతే మళ్ళీ కొత్త కొత్తగా రోగాలస్ట్రాలకి ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వాలా అర్థమవుతుందా ఈ లోకపు గుణగణం ఎట్లుంటుందో తెలివి లేదన్నట్టు కదా తెలివి లేదు వాళ్ళకి ఎవరికి ఇవ్వాలా వ్యాక్సిన్ ఎవరికి ట్రై చేస్తున్నావు ఇది ఇంకా ట్రయల్స్లో ఉంది వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి కూడా తెలియదు వాళ్ళకి ఫస్ట్ హాస్పిటల్స్ వాళ్ళకి అందరికి ఇచ్చేస్తే అరే హాస్పిటల్స్ అందరూ సచి రోగిని ఎవడు స్వస్థపరుస్తాడు రోగిని ఎవడు పరామర్శిస్తాడు హాస్పిటల్లో అంత డేంజరస్ టైంలో ఉన్నాం మనం అంటే మనిషికి బొత్తిగా లేదన్నట్టు తెలివి పోయింది మొత్తం పోయింది తెలివి ఆ వైరస్ అట్లా చేసింది మనుషులని ఆలోచించనీయకుండా చేసి పడేసింది తారుమారు చేసి పడేసింది ని తారుమారు చేసింది చాలా మంది పోయి కదా పొలిటీషియన్స్ కూడా ఎవరు కూడా చనిపోవడం మనకు ఇష్టం లేదు కదా ఒక్కరు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు మనకు కూడా ఇష్టం లేదు ఎందుకంటే ఆయన ఆత్మని మనలో ఉంది కాబట్టి అందరూ రక్షణ పొందాలనేదే మన ప్రేరేపణ మన తపన కాబట్టి నీ విశ్వాసము ఎక్కడ పోయిందో పరీక్షించుకోరచ్చు శ్రమ వచ్చినప్పుడు ఈ వాక్యంగ్ జ్ఞాపకం చేసుకో నేను కూడా శిష్యుల లాగా పరిగెత్తునా అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడ పరిగెత్తునా ధీమాగా ఉంటున్నావా ఆయన ఆగే లేకుండా ఏం జరగదు కదా వాళ్ళు నువ్వు ఎందుకు ఉంటలేవు ఎందుకు లేవు నీ విశ్వాసం ఎక్కడికో పోయింది ఇప్పుడు నువ్వు ఈ సత్యాన్ని గ్రహించినాక నీ పరిస్థితి ఏం చెప్పండి భయపడకుండా నమ్మిక మాత్రం ఉంచగలవా తీర్మానించుకోవాలి మనం మన సేవా జీవితంలో దేని విషయంలో భయపడద్దు ఎక్కడెక్కడ ఊళ్ళలో పోతూ ఉంటాం మనం పక్కా క్రైస్తవ వ్యతిరేకులు ఉన్న స్థలాల్లో మేము పోయి సేవ చేసేస్తూ ఉంటాం ఎప్పుడన మన మీద ఏదైనా పడవచ్చు మన మీద ఒక స్థలంలో పోయినా ఈ ఏరియాలో పులులు తిరుగుతాయి బ్రదర్ అని చెప్పారు అక్కడ ఉన్నాం మేము అప్పుడు ఆ టైంలో ఆ అడవిలో ఉన్నాం ఇక్కడ పులులు మా పక్కన ఒక బ్రదర్ నేను ఆ పులిని చూసిన సార్ రాత్రి అంటున్నాడు మస్తుభనిపిస్తుంది ఎందుకు నాకు తెలిసిన అక్కడ నేను ఏరియాలో మనకు ఒక సేవకుడు సేవకురాలు ఇద్దరు భారభర్తలు వాళ్ళు రాత్రి సేవ చేసేస్తూ స్పీడ్గా బండి మీద వచ్చి కొట్టారు దాన్ని ఏది పులిని కొట్టి పడిపోయారు ఇద్దరు నేను చెప్తున్న ఏరియాల మనకు తెలుసు వాళ్ళు మీకు కూడా తెలుసు అనుకుంటా ఆ పులి ఏం చేయలేదు వాళ్ళను అట్లా అది వీళ్ళు బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు ఇంటికి వచ్చినాక వణుకుతున్నారు అది ఉన్నప్పుడు వణలే ఇంటికి పోయినాక చెప్పండి వాళ్ళను ఎవరు కాపాడు నేను అనేది ఏంటంటే శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి పరిగెత్తుతున్నావు అది పాయింట్ నీ విశ్వాసానికి టెస్ట్ అన్నట్టు అది కమ్మిదట ఎంత కష్టం వచ్చినా నువ్వు పరిగెత్త విశ్వాసం ఎక్కడ పోయింది అంటడు అయినప్పుడు కాబట్టి ఇప్పుడు తీర్మానించుకో సైతాన్ ఇంతకాలం నిన్ను పరిగెత్తిచ్చి నువ్వు సేవకునివి నువ్వు సేవకురాలువి అయినా కానీ నువ్వు పరిగెత్తినావు అంటే నీ విశ్వాసం పోగొట్టుకున్నావు ఎప్పుడు దాన్ని బలపరుచుకుందాం దానికి బలపరుచుకుందాం ఇంకా నువ్వు మాట్లాడడం నేర్చుకో ప్రతి సమస్యని తుఫాన్తో మాట్లాడండి సముద్రంతో మాట్లాడండి శ్రమలతో మాట్లాడండి నేనైతే కుక్కలతో పిల్లలతో కూడా మాట్లాడతాను చెప్తాను ట్రై చేస్తాను నా విశ్వాసాన్ని ఇంటికల్లా గ్లూకాస్ కట్టిస్తున్నాను ఇద్దరు అక్కడ గొడవ పెట్టుకున్నారు తినకుండా మరి ఏమైనా తిరేదన్న గ్లూకాస్ కట్టించినాక చక్కెరేతని చెప్పి ఇక్కడ మెరుగు తిరిగిపోతాను అమ్మాయి బిల్డింగ్ తయారు చేసుకెళ్ళి అంత చిరంగా అసలు అదే దూసి చాలా ఇదే ఈ సంవత్సరం మీ సేవ డిఫరెంట్ స్పెషల్ గా ఉంటది మీ సేవ మీ సేవలో బహు విశేషమైన అద్భుతాలు జరుగుతాయి మళ్ళీ ఎటువంటి డౌట్స్ ఉంటే కష్టం కదా ఎటువంటి శిష్యులు లాగుంటే కష్టం కదా ఇట్లా ఉండద్దు ఎంత తుఫాను వచ్చినా భూకంపం వస్తే నేను ఒకటే చెప్తాను మీ హైదరాబాద్లో భూకంపం వస్తుంది అన్ని కూలిపోతే కానీ మీరొక్కరిదే ఉంటుంది నేను చెప్తున్నా నేను నమ్ముతారా నమ్మరా నేనైతే నమ్ముతున్నాను పాకిస్తాన్లోడు బాంబే వస్తాడు మొత్తం మాడిపోతుంది సిటీ మీ ఇల్లు మీ కుటుంబీకులే ఉంటారు ఏం తింటారు మళ్ళీ అంతా మాడిపోతుంది అదే అదమ్మా ఇదే ఇప్పుడు ఏం తింటారంటున్నాయి అది పాయింట్ మనం ఉన్నది కూడా తినడాకే అది అని చెప్పి పాయింట్ అంత నాశనం కూడా తిండి కొరికే మనం ఉన్న ఎక్కడ పోయింది నీ విశ్వాసం అనేది పాయింట్ ఎప్పుడు కాబట్టి అప్పుడు అప్పుడు నేను వస్తే సేవకి అప్పుడు నేను చెప్తా ఏం తినాలి ఇప్పుడు ఏం అరిగాకండి అప్పుడు ఒక స్పెషల్ ఫుడ్ పెడతాడు దేవ మనకి అది ఎక్కడ ఉంద కూడా నేను చెప్తాను ఇప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తే ఇప్పుడు వేస్ట్ గా మీరు వెతుకుని తింటారు అది అవసరం లేదు ఆ బిరకు అన్ని తెలుసు ఎక్కడెక్కడ దొరుకుతాయో కానీ ఇది తెలియదు మొత్తం మాడిపోయి చెట్లు చెదా మాడిపోయి పచ్చదనం లేనప్పుడు ఏం తినాలా అది ఇప్పుడు చెప్పాను నేను అవసరం లేదు ఆ టైం వస్తుంది అప్పుడు నేను చెప్తా ఒకవేళ నేను ఏరియాకి వస్తే ఒకవేళ నేను ఇండియాలో ఉంటే లేక ఒకవేళ నేను హైదరాబాద్ లో ఉంటే నేను ఇంకెక్కడో నార్త్ ఇండియాలో ఎక్కడో ఉంటే నేను చెప్పలేను కాని బట్ మీరు నేర్చుకోండి నేను నేర్చేసుకున్నా ఆల్రెడీ తెలిసేసుకున్నా అటువంటి సమస్యలలో ఎట్లా మనము ఎందుకంటే లక్ష మంది చివరి వరకు కాపాడుతారు వాక్యం నీకు మీకు ఎన్నిసలు చూపించిన వాక్యం వాడు దుష్టుడు మొత్తం కంట్రోల్ తీసుకుంటాడు దీన్ని ఈ లోకాన్ని కానీ మనకు రెక్కలు ఇస్తారు దేవుడిగిరి పోలాగున ఆరణ్యంలో మనం ఎగిరిపోతాం దేవుడు మనల్ని పోషిస్తాడు అక్కడ ఏం పోషిస్తాడో మీరు ఊహించుకోండి మొత్తం ఎండిపోతే పచ్చదనం ఎక్కలేనప్పుడు ఎట్లా పోషిస్తాడు నిన్ను దేంతో ఏం తింటారు అప్పుడు మీరు అర్థమవుతుందా ఆ టైంలో ఒక స్పెషల్ ఆహారం దొరుకుతుంది మనకి ఆ ఆహారం తిని మనము సేవ చేస్తాం అప్పుడు కూడా సేవ చేస్తాం అది అప్పుడు కూడా సేవ చేస్తాం అర్థమవుతుందా మళ్ళీ మళ్ళీ నేను చూసినది ఆల్రెడీ అదేందో అదేం ఆహారము నేను చూసుకున్నాను అందుకే నాకు ఈ ఆహారం మీద ఇంట్రెస్ట్ ఉండదు మీరు ఏదో బలవంతంగా పెడుతున్నా తింటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు నాకు తెలిసి నేను అన్ని నేర్చుకుంటున్నావు ఆ టైప్ ఆఫ్ ఆహారాలు వచ్చే కాలంలో భయంకర కాలంలో ఎటువంటి ఆహారం తినాలా మళ్ళీ కొంతమంది బతికింటారు మరి వాళ్ళకి నేను ఏం తినిపియాలా మళ్ళీ నాకే జ్ఞానం లేకుంటే వాళ్ళకి నేను సేవలో ఇతరులకు ఉపశమనం కల్పించాలా మళ్ళీ అటువంటి టైంలో నీకే జ్ఞానం లేనప్పుడు వాళ్ళని ఎట్లా పరామర్శిస్తావు నువ్వు చెప్పు అందుకు మీరు ట్రైనింగ్ తీసుకోవాలి అర్థమవుతుందా ఏ కాలేజ్లో ఇచ్చాడు కాదు ఈ ట్రైనింగ్ ఎవ్వడివ్వడు ట్రైనింగ్ ఆయన ఆత్మ పరిశుధాత్మ తప్ప ఎవరు నీకు ఇవి బయలుపరచాడు తీసుకొని మీకు బయలుపరుచున్నాడు ప్రభు కాబట్టి దాని కొరకు మనం ఇప్పుడు ప్రయాసపడదాం మీ చెవులను సరి చేసుకొని అవి మూత మూ ఎన్ని గంటలు ప్రార్థన చేసిన స్వరం వినిపిస్తుంది మీకు మళ్ళీ మూసుకపోయినాయా లేవా మీరు ఆయన చూస్తూనే లేరు పర్లోకొప్ప దర్శనాలు చూస్తునే లేరు మూసుకపోనే లేవా మళ్ళీ ఇప్పుడు ప్రవ్వాటిని తెరుగు ప్రవ్వా నా కళ్ళని స్వస్థపరచు ప్రవ్వా నా చెవులను స్వస్థపరచు ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేయాల లేదా పశ్చాత్తాపంతో కన్నీటితో ఉపాస ప్రార్థనలు చేయండి అప్పుడు కానీ మీరు వీటిని చూడలేరు అర్థం చేసుకోలేరు నేను చెప్పిన వాక్యం ఎన్నో రహస్యాలు వాళ్ళ భద్రపరిచిన మనకోరు వాటన్నిటిని చూపించింది దేవుడు నేను చూపించేస్తున్నాను నేనేం దాచపెట్టుకోవట్లేదు నా దగ్గర నా బాధ్యత చెప్పేసేసిపోవడం ఎందుకంటే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను నా సేవ ఎట్లా ముగిస్తో ఎక్కడో ముక్కు ముఖం తెలియని ప్రజల మధ్యలా కాబట్టి నాకు తెలుసు ఇంకా అది ఎంత త్వరలో ఉందని అది దగ్గర దగ్గర అవుతుంది నాకు తెలిసిపోతా ఉన్నా ఆత్మ ఆ టైం దగ్గరకు వచ్చేస్తుంది ఆ స్థలం వచ్చేస్తుంది నాకు కాబట్టి మీరు మటుకు ఇంకా పరిగెత్తుతుంటారా ప్రభ్వానికి చింత లేదా అని పరిగెత్తుతారా ఈ వాక్యము నీ జీవితాన్ని మార్చేసేదా అక్కడ దోనిలో నిలబడి దాన్ని గద్దించడం నేర్చుకోండి సముద్రాన్ని గాలిని గద్దించడం నేర్చుకోండి సముద్రంతో మాట్లాడడం నేర్చుకోండి మీ సమస్యలతో మాట్లాడడం నేర్చుకోండి హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్తో మాట్లాడడం నేర్చుకోండి ఇంకా కరెక్ట్గా అంటే ఏంది ఆ సమస్య ఆ సమస్య అర్థం చేసుకొని అడగాల ఇది ఏంది సమస్య కరెక్ట్గా సమస్యతో మీరు మాట్లాడండి రక్తనాళాలు పేరుకపోయినాయా ఆ రక్తనాళం ఏదో ఎక్కడుందో కనుక్కో దానికి పేరుంటుంది ఆ పేరు పిలిచేదాన్ని తను నేను చాలా సాక్ష్యాలు విన్నాను ఇటువంటి కాబట్టి ఇటువంటి సేవా జీవితంలో ప్రభు మిమ్మల్ని నడిపించాలా కొంతసేపు కళ్ళు మూసుకొని ధ్యానించండి ప్రభావ నా తను మాట్లాడినా ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి నేను మనిషి మతి జీవి అన్నీ మర్చిపోతూ ఉంటాడు నేను మర్చిపోవద్దు పరశుధర వండ్రి మీకు వనాలనైనా కృపామాయుడ మీకే స్తోత్రాలనైనా ప్రవ్వా మీ విశ్వాసం ఎక్కడ పోయింది అని మీరు ఈరోజు ప్రశ్నిస్తున్నారు అయినా శ్రమలు వచ్చినప్పుడు అంతా అట్లనే మేము కానీ ఇక ఉండడానికి వీల్లేదు మేము ప్రతి శ్రమ ధైర్యంగా ఎదుర్కొంటాం దాన్ని గర్దిస్తాం మళ్ళీ అటువంటి శక్తి మీరు మాకు ఇచ్చినారు వాడు లోకానికి అధిపతి అయినా కానీ వాని మీద మాకు అధికారం ఇచ్చినారు అంటే వాని కంటే ఎక్కువ పవర్ ఇచ్చినారు మాకు వాడే తుఫాన్లు పెడుతున్నాడు వాడే ఈ సృష్టిలో తారుమారు చేస్తున్నాడు వాణి మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు కాబట్టి అధికారాన్ని మీ మహిమ కొరకు మేము వాడుతున్నాం అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించినందుకు మీకు వదనాలు మా హృదయాన్ని స్వస్థపరచండి మా అంతరంగ పురుషుని స్వస్థపరచండి చెవులను స్వస్థపరచండి మీ యొక్క స్వరాన్ని వినే చెవులు మాకు అనుగ్రహించండి మా కండ్లను స్వస్థపరచండి పనులకొప్పు దర్శనాలు చూడాల మేము మీతో సంభాషించాల అటువంటి అంతరంగ పురుషుణ్ణి తయారు చేయమని ప్రార్థిస్తున్నాము ఆదామ వాళ్ళు మొదట ఏ మా అంతరంగ పురుషు అట్టా తయారు కావాలి అప్పుడు సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ మేము ఎట్టి పరిస్థితులు సమర్థించుకోకుండా ముందుకు పోతాం ప్రవ్వ అనేక ప్రాంతాలకు పోయి సువార్త చేస్తా ప్రకటిస్తాం మిమ్మల్ని మహిమపరుస్తాం మిమ్మల్ని గణపరుస్తాం మీ యొక్క నామాన్ని అనేక ప్రాంతాల్లో ధైర్యంగా ప్రకటిస్తాం అటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఏసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మేన్